అతను ఏ రకంగా ఉంటున్నాడు నేను అని చెప్తూ వస్తున్నాడు ఆ వినవనవ పరిస్థితిలో నేను అంటారు ఇక్కడ ఏమి అని చెప్పేసి అంటే సాయకృత్యా సహ పూర్వం ఇతర మూడు రకాలైన అసహనాలు ఉండేవి ఒకటి కర్మల పట్ల రెండు వాక్కుబట్ల మూడు చింతపట్ల ఈ మూడు పట్ల అసహనం ఉంది ఈ మనోవాకాయ కర్మలు అని గెలవబడే ఏవైతే ఉన్నాయో దానిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అసహనము కనబడేటువంటి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా కలిగి వాటినన్నీ పక్కన పెట్టేసి నేను ఈ రకంగా ఉంటున్నాను కాయకృత్య అసహ పూర్వం వాగ్విస్తార అసహ అసచింత అసహ తస్మాత్వం ఆస్థి అందువలన నేను ఈ రకంగా ఉంటున్నాను ఇక్కడ కాయకృత్య అసహ అని చెప్పేసి అనడంలో మనకు యోగశాస్త్ర పరమైన ఒక భావాన్ని కూడా ఇక్కడ పరోక్షంగా చెప్తున్నారు అదేమిటంటే శౌచం అని సూత్రం ఉంది శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా అని సూత్రం ఉంది ఈ ఐదు కూడా కలిసి నియమములు అంటారు వీటిలో శౌచము అంటే స్వాంగ జుగుప్స అంటాడు శౌచము వలన తన పట్ల తానే జుగుప్స కలిగి ఉంటాడు ఆ జుగుప్స కాయపరమైంది వాక్కుపరమైంది ఆలోచన పరమైంది కూడా కాబట్టి ఆ శోచం వల్ల నేను ఈ రకంగా ఉన్నాను అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది పరోక్షంగా కాయకృత్యా సహ పూర్వం తో వాగ్విస్తారాస వాగ్విస్తరాసహ అంటే అనవసరమైన మాటలు చెప్పడం అస చింతా సహం అనవసరమైన ఆలోచన చేయడం కాబట్టి వీటన్నిటి వల్ల కూడా ఏమిటంటే వాటి వల్ల నేను దూరంగా పెట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అదేవిధంగా పీర్త్యవేన శబ్దాదే అదృశ్య హృదయ ఏమేవ అహం ఆస్థి శబ్దముల పట్ల నాకే మాత్రం ఆసక్తి లేదు ఆత్మ నాకు తెలియడం లేదు అలాగే నా హృదయం ఉంటుంది అక్కడ నుంచి నేను ఏకాగ్రంగా పొంగుతున్నాను కాబట్టి శబ్దము ఆసక్తి లేకుండా ఆత్మ అనేటువంటి దాన్ని తెలుసుకోవాలనే భావన లేకుండా అంటే దృశ్యము నుండి ఆత్మ నుండి ఉపరమించి ఏకాగ్ర స్థితిలో ఉన్నప్పుడు నేను ఈ రకంగా ఉన్నాము అని ఆత్మ అగోచరం అంటే ఇక్కడ అర్థం అదృశ్యత్వ చేత అనబడల్ కనబడకబోట అన్నాడు అక్కడ వాస్తవానికి దృశ్యము అనబడేటువంటి దానికి ఉద్దేశం ఏంటంటే ఏదైతే వ్యక్తం అవుతుందో అని దీన్ని మూడు రకాల స్త్రీ చెప్తారమ్మా సకలము సకల నిష్కళము నిష్కళము అని సకలము అంటే నవరూప కూడా వస్తు ద్రవ్య రూప చేత సరియబడేది సకలము ఈ సకలము అయినప్పటికీ లేనట్టుగా కనబడేది సకల నిష్కళము పూర్తిగా అవ్యక్తమైనది నిష్కళము ఆత్మ సకల నిష్కళ స్థితిలో ఉంటుంది అది నేను అనుకున్నప్పుడు ఉంటుంది నేనేమిటో అర్థం కానప్పుడు ఉండదు ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను విక్షేపమైనటువంటి హృదయాన్ని ఏకాగ్ర భాను అంటే కొంతసేపు అదిగా కొంతసేపు ఇదిగా ఉన్నప్పుడు అంటే అవ్యక్తంలో ఉన్నప్పుడు ఏమో అసలు తెలియట్లేదు అనుకున్నప్పుడు ఉన్నది నేనే ఇదంతా నేనుగా అంటూ ఇంకా అక్కడ అంటే సహజం అవ్వకుండా అక్కడ ఉండి చూసుకుంటున్నప్పుడు నేనే అవునండి కాబట్టి వాటి పట్ల అభూతము అక్కడ శబ్దాదేహం చెప్పేసండలో శబ్ద స్పర్శ రూపరస గ్రంథములు అని పంచతన్మాతలు మనం చెప్పొచ్చు ఈ పంచతన్మాతలు పట్ల ప్రీతి లేకుండా ఆ పంచతన్మాతలు ఇచ్చే జ్ఞానం పట్ల ప్రీతి లేకుండా ఆ పంచతన్మాతలు గ్రహించే జ్ఞానేంద్రియాల పట్ల ప్రీతి లేకుండా వీటన్నిటికీ అధ్యక్ష స్థానంలో ఉండే ఆత్మ అనేది దాని మీద భావన లేకుండా విక్షేపమైనటువంటి స్థితి నుంచి గడిచి ఏకాగ్ర హృదయంతో నేనున్నాను అంటే ఇక్కడ విషయం ఏమిటంటే దీనిలో ఆత్మకు నాలుగు స్థితిలు ఐదు స్థితిలు ఉంటాయమ్మా భావనకి ఒకదాన్ని మూఢస్థితి అంటారు ఇంకో దాన్ని క్షిప్రస్థితి అంటారు ఇంకో దాన్ని నిరుద్ధ స్థితి అంటారు ఇంకోదాన్ని ఏకాగ్ర స్థితి అంటారు ఇంకో దాని సంయమ స్థితి అంటారు దాని తర్వాత పొందేది సమాధి స్థితి ఇన్ని స్థితులు ఉన్నాయమ్మ వీటిలో ఈ విరుద్ధ స్థితి నుంచి నేను ఏకాగ్ర స్థితి వైపుకి మళ్ళాను అని చెప్పడం జరుగుతుందమ్మా విక్షే పైకాగ్ర హృదయం ఏమేవ అహమాస్థిద ప్రీతి అనేటువంటిది ఏమీ లేకుండా శబ్దాదేహ దుష్యత్వైన చాత్మన శబ్దాదే అంటే పంచ కర్మాత్రలు కూడా ఏ రకమైనటువంటి ఆసక్తి నాకు లేకుండా వినిపిస్తాదమ్మా అప్పుడు పంచ నద్మాత్రూతముల పట్ల ఆసక్తి లేదు పంచభూతములతో చేయబడినటువంటి మూడు రకాల లక్షణాలు ప్రకాశ క్రియాస్తి విహీరమైనటువంటి శరీరం పట్ల ఆసక్తి లేదు జాతి ఆయుర్దాద భాగముల పట్ల ఆసక్తి లేదు ఆత్మ పట్ల కూడా ఆసక్తి లేదు ఈ రకమైన శివలు ఈ రకంగా ఉన్నానని చెప్తున్నారమ్మా ప్రీత్య భావైన శబ్దాదేహే ఇక్కడంటే శబ్దాదుల యొక్క అని చెప్పేసి అన్నప్పుడు శబ్దాన్ని శబ్దంగా చెప్పకూడదు అక్కడ అక్కడ శబ్దములు మనం తన్మాత్ర తీసుకోవాలి శబ్దాదే అన్నప్పుడు తన్మాత్రగా తీసుకోవాలి తన్మాత్రలు అప్పటికి తెలిసిందో తన్మాతల యొక్క సూలరు పోయిన పంచభూతములు పంచభూతముల యొక్క సోలరు పోయినటువంటి ప్రకాశ క్రియాస్థితి శరీరములు వాటిని నిర్ణయించినటువంటి జాతి ఆయుర్దాయ భాగములు వీటి వేడి పట్ల కూడా నాకు ఆసక్తి లేదని చెప్పినట్టు అవుతుంది అక్కడ అది కొంత దూరంగా వెళ్ళి దూరాన్వయం చేసుకోవాలి అక్కడ శబ్దార్థం ప్రకారం తీసుకుంటే శబ్దం పట్టడానికి మాత్రం వస్తుంది అప్పుడు శబ్దం పట్లంటే నీకు రూపరస గ్రంథాల పట్ల ఆసక్తి ఉన్నట్టే కదా అని శబ్దే అక్కడమ్మా శబ్దమే శబ్దమే ఓంకారానికి వెళ్ళదు అక్కడ అంటే పంచాలి చెప్పాలి ఆ ధన్మాతలను చెప్పుకున్నప్పుడే దానికి అర్థం అవుతుందమ్మా పరిస్థితికి తన్మాతల నుంచి భూతములు భూతముల నుంచి కాబట్టి ధన్మాతల మీదే నాకు ఆసక్తి మిగతా వాటి పట్ల ఆసక్తి ఉంటుంది అప్పుడు నేనప్పుడు దాన్ని బట్టి ఆసక్తి ఎలా ఉంటుంది ఇప్పుడు బ్రహ్మ వల్ల కలిగేటువంటిది భ్రాంతి అని అమ్మ చెప్తారు మమకారం వల్ల కలిగేటువంటిది ఇంకోటి చెప్తారు ఇక్కడికి రెండు చెప్తారు బ్రహ్మ భ్రాంతి అని చెప్తారు కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ప్రకారంగా తీసుకున్నప్పుడు కూడా వేది పట్ల కూడా నాకు ఆ బాధనలేదు ఆ మమకార రహిత ఆత్మ కూడా లేదు అనుకోవడం లేకపోవడం ఆరక్షణ జరుగుతుంది అమ్మాధ్యాది విక్షేపౌ వ్యవహార సమాధయే ఏం విరోక్ష నియమేవ్ ఇవమాస్తిక అంటే సమాధి కోసం గానం వచ్చేటువంటి అధ్యాసాద విక్షేపం కలుగు చూడగా వ్యవహారం ఉన్నటువంటి ఈ నియమాన్ని చూసి నేను ఈ విధంగానే ఉన్నాను అంటే అవి కూడా ఉపయోగం లేదు అని చెప్పడం సార్ పరోక్షంగా సమాధుల్ లాంటివి కూడా ఉపయోగం లేదు సమ అధ్యాసము ఆది విక్షేపవు వేరే చోటు నుంచి కోటమి పెట్టుకుంటున్నావు ఇప్పుడు ధ్యానం అనేది వచ్చినప్పుడు ధ్యానంలో ఒక ఏకత ప్రత్యేకత కలిగిస్తున్నాం అని చెబుతాడు ప్రత్యేకత ధ్యానం అని చెప్పి సూత్రంలో కాబట్టి ఇవన్నీ కూడా వ్యవహారాలను చూసి ఇవి కూడా మానవుడిని దృష్టి పండిస్తున్నాయేమో అనే భావంతో నేను ఈ రకంగా ఉన్నాను అక్కడ సమగ్ర స్థితి ఉంటుంది సమస్థితి సమగ్ర స్థితి సమ్యక్ స్థితి ఈ మూడింటి సమన్వయం చేసుకోవాలి సమస్థితి సమగ్రస్థితి స్థితి ఇంకోసారి చెప్తాను సమస్థితి వీటిని సమన్వయం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు దానంలో ఉండేటువంటి విధానం తెలుస్తుంది ఆశ్రమానాశ్రమం జానం చిత్తస్వీకృత వర్జనం వికల్ప మన వీక్ష వీక్ష అహం ఆస్థితి సమాధిరా హేయోపాదయ విరహా హర్ష విషాదయ అభావా అహమాశ్ హు ఉపాదేము అంటే విరహా హర్ష విషాదయ హర్షమో విషాదం అనేవి రెండూ కలిసి ఉన్నప్పుడు అభావాన్ బ్రహ్మ అవేమి కూడా నాకు లేకపోవడం వల్ల అంటే ఇది గ్రహించదగింది ఉడివ భావన నాకు లేదు ఇది హర్షము ఇది విషాదము నాకు భావన లేదు ఆ విరహస్థితిలో అభావా అభావం ఏమీ లేనప్పుడు ఏ బ్రహ్మన్ ఓ బ్రహ్మ ఏమేవ అహమా ఈ రత్నా నేనున్నాను అని చెప్తున్నాడు ఈయన కాబట్టి ఈ స్థితి ఎలా సాధిస్తారు ఎందుకు సాధిస్తారు అనేటువంటిది ఆ సాధించే పద్ధతి ఏమిటి అనేటువంటి దానికి అనుష్ఠానం పదిహేనో అధ్యాయంలో భగవద్గీత చెప్తుందండి ఆశ్రమానాశ్రమం జానం చిత్తస్వీకృత వర్జనం వికల్పం మీక్ష అహం ఆస్తిక ఆశ్రమంలో ఆశ్రమాన్ని జానంలో చిత్తస్వీకృత వర్జనాన్ని ఈ వికల్పాన్ని వీటన్నిటి కూడా చూసి అంటే ఆశ్రమానం ఆశ్రమం ఆశ్రమములో అనాశ్రమత్వంలో అంటే అది ఒక ఇన్స్టిట్యూషనైజ్గా అనిపించిన ఇన్స్టిట్యూషనైజ్ కాదు కాబట్టి కాదు కాబట్టి ఉండడం కట్టుబడి అలాగే ధ్యానంలో చిత్తాన్ని స్వీకరించడం అనేటువంటిది వదిలేయడం అలాగే వికల్పన మనస్సు యొక్క స్థితించకుండా చిత్తాన్ని చిత్తాన్ని స్వీకరించడం విసర్జించడం జానంలో చిత్తస్థితిని స్వీకరించడం వర్జించడము చిత్తం వాసన వాయువు అని రెండు ఈ రెండింటినీ స్వీకరించడం మానేసుల జ్ఞానం వస్తుంది అంటే వచ్చే పోయే వాటిని పట్టించుకోకుండా వాయువు అని మాత్రమే చెప్తారు వచ్చే పోయే వాటి అని కాదు అక్కడ చెప్పడం అక్కడ చిత్తశబ్దానికి అర్థము వాయువు వాసన రెండు మాత్రమే చెప్తారు మనం ఆ రెండుతో కూడుకున్నదే చిత్తమ్ము అందువల్లే చిత్తమునకు ప్రతీకగా భీమసేనుడు వాయు పుట్టుడుగా జన్మించాడు అతడు వాసనల గుర్తు భీమసేనుడు వాసనల గుర్తు గుర్తు గు అది సాత్వంకారం కూడా ఉంది అహంకారంలో సాత్విక అహంకారం కూడా ఉందిగా అహంకారము చిత్తము బుద్ధి నగుల సహదేవుడు సంకల్ప వికల్పాలను కవర్లు మనస్సుకు ప్రతీకలు ఈ నాలుగు కలిసిన వాడే పాండవులు అదమ్మ అరిషడు వర్ధాలు కౌరవులు దుర్గరాష్ట్రుడు కామానికి గాంధారి కోపానికి లోభానికి విశ్వాసనుడు మోహానికి జలం అమ్మాది అంటే మాటకి అర్థం తెలియదు మదం అంటే మామూలు అది కూడా పవరు అనే మాట ఎవరు అనే మాటకి వాడతాం అదే తెలియకుండా వాడతాను అది మదము అంటే నాకెవరు ఎదురులేరు నీరు ఏదైతే ప్రవహిస్తుందో ఆ ప్రవహించే నీటి లక్షణం నుంచి కలిగింది మదం అది కొండొచ్చినా ఢీకుంటుంది చెట్టు వచ్చినా ఢీకుంటుంది అది కొండని చూడదు చెట్టు అని చూడదు అది జలసత్వం ఈ పంచభూతాల్లో ఆరు కూడా ఏమిటంటే అహంకారం నుంచి కామము ఆకాశము నుంచి క్రోధము వాయువు నుంచి లోపము ఇలాగ పుట్టిన వాళ్ళు అందువల్ల వాయువు నుంచి పుట్టినటువంటి చిత్తమే కలిగినటువంటి దిశ అర్జునుడు దివుడు వాయువు నుంచి పుట్టిన లోపడు అది సమన్వయం ఎవరు చెప్పరు పౌరాణికుడి సాయి చెప్పరు అంటే అర్షడ్ వర్ధములకు అంత అంతఃకరణ దృష్ట్యానికి మధ్య యుద్ధమే మహాభారత యుద్ధం దానిలో ఈశ్వర సాక్షిగా ఉన్నవాడు విష్ణుడు గోవిందనామ గోవిందనామదేవుడు అది అదమ్మా అక్కడ అంతరాధం అంతరాత్మని కూడా మనం అనుకోకూడదమ్మా అంతరాధం అంటున్నాను అంటే దానికి అంతరాధం అంతరార్థం కొన్ని పదాలు మనం పుస్తకాలు అలవాటు పడిపోయా పలకడం తీసుకోకుండా కేవలం వాళ్ళు అంటే కురుక్షేత్రం కురుక్షేత్రే కర్మను సందర్శించి ధర్మమును ఆచరించుట దాని అర్థమే ధర్మక్షేత్రే కురుక్షేత్రం అంటే ధర్మను సన్యసించి ధర్మఫలమును సన్యించి సప్తశతి దాంట్లో రక్త బీజుడు అంటే అంటారు రక్త బీజుడు అంటే వాడు ఏదో చుక్క పడగానే రావటం కాదు నీ ఆలోచనలే రక్త బీజుడు లోపల పుంఖాను పుంఖా అట్లా అక్కడ నాలుగు శాతం ఉద్దేశం అంటే నాలుగులో ఉండేటువంటి విషయ రకం అయితే ఆకర్షిస్తుందో ఆహారం రక్తంగా మారిందో అందువల్ల ఆ రక్త అక్కడ ఆహారంలో మార్పు మారుతుంది ఒకటి ఆహారం రక్తంగా మారుతుంది దానికి నాలుగు సంబంధం లోపలికి వెళ్ళమ్మా చెప్పరు కూడా మారుతుంది ఆశ్రమానం చిత్ర స్వీకృత స్వీకృత వర్జనం వీక్ష అహం ఆశి సంకల్ప వికల్పాలని కూడా చూసిన తర్వాత నేను ఈ రకంగా మూడింటి కంట భిన్నుడుగా ఉన్నాను కర్మానుష్ఠానం అజ్ఞానం వల్ల నేను కర్మ చేస్తున్నాను అదే అజ్ఞానం వల్ల నేను ఉపరమణం కూడా పొందాలనుకుంటున్నాను అని రెండింటినీ బాగా తెలుసుకొని నేను వీటన్నిటి కూడా వదిలేసి ఈ రకంగా ఉన్నాను అని చెబుతున్నాడమ్మా అజ్ఞానం వల్లే కర్మ అనుష్ఠానం చేస్తున్నావు అజ్ఞానం వల్లే ఆ కర్మకు దూరంగా ఉండాలనుకుంటున్నావు అవి రెప్పుడు సమ్యక్ ఇదం తత్వం ఈ తత్వాన్ని నేను పూర్తిగా తెలుసుకొని ఈ రకంగా ఉన్నాను అని చేసి చేయకుండా ఉండడం అనే మాటకి అమ్మ ఏదైనా లేదు ఇప్పుడు ఏది వస్తుంది అప్పుడు అది అనుభవిస్తుంది అవునమ్మా అట్లా ఉండడం అంటే రహిత సంకల్పము అని చెప్తారమ్మా రహిత సంకల్పము అని చెప్తారు అచింత్యం చింతమానోబి చింత రూపం భజతి అసౌ త్వావనం తస్మాత్ ఏమే అహమాస్తిక అచింతం చింతం ఆనోతి ఆలోచించడానికి కూడా అన్న దాని గురించి ఆలోచిస్తున్నావు ఆ ఆలోచన ఉంటున్నాం అది కూడా ఆ భావన కూడా అవసరం లేదు దీని గురించి ఒకసారి వేరారు కోయ్ నెగిటివ్ సైన్సెస్ చెప్పాను ఒకసారి నేను ఫైవ్ ఫైవ్ ఒక నెగిటివ్ సైన్సెస్ ఫస్ట్ నెగిటివ్ సైన్సెస్ ఫిలాసఫీ అన్నారు ఎందుకంటే అది కనపడని బ్రహ్మ రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తుంది రెండవ రెండవది ఏమిటంటే మ్యాథమెటిక్స్ అది కొలసాన్ని కొలబడానికి ప్రయత్నం చేస్తుంది మూడవది సైన్సు కనబడని ప్రక్రియను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది నాలుగవది టెక్నాలజీ అది మనుషులు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ నాలుగు కూడా నెగిటివ్స్ అని చెప్పారు ఒకసారి వీటి మీదే మనం ఆధారపడి ఉన్నాం ఇప్పుడు అతి తక్కువ నెగిటివ్ ఏంటంటే ఫిలాసఫీ ఫిలాసఫీ నమ్ముకున్న వారు కొంత నెగిటివ్ గానే పాడు మిగతా ఆస్తి ఉంటుంది అనమాట కాబట్టి అచించం చింతమానోసూ చేయడానికి అంటే మనోవాకాయ కర్మాల కందని ఆ రకమైనటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నటువంటి ఒక భగవంతుణ్ణి లేదా అతి చైతన్య స్థితి అయినటువంటి అతన్ని గురించి ఆలోచిస్తూ ఆ చింతకలో పడి నేను మనలో ఉంది సిద్ధాసనం ఇవన్నీ చేస్తున్నా కూడా బదులు వాటిని వదిలేసి నేను ఈ రకంగా ఉన్నాను అంటున్నాను ఏమేవ కృతమ్యైన కృతార్థో భవేదవు ఏ ప్రకారంగా క్రియారహితంగా చేయబడిందో అటువంటి అతను కృతార్థులుగా ఉంటాడు స్వభావార్థవేదౌ కాబట్టి ఈ రకంగా ఎవరైతే చేస్తారో భావిస్తాడో దాని స్వభావం కలిగిస్తాడో అతను జీవన్ముక్తులవుతాడు అనేటువంటి ఒక భావన చెప్తున్నాడు కాబట్టి జీవన్ముక్త స్థితి కోసం గాను విదేహం ముక్తి పొందేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నైష్టర్ము కూడుతున్నప్పుడు ఇతను ఈ రకంగా ఉంటున్నాడు చెప్పడం జరుగుతుంది అమ్మా ఇక్కడ హేమలేఖ త్రిపుర రహస్యంలో కూడా ఇదే చెప్తుంది కదా కళ్ళు మూసుకుంటే ఉండే ఆత్మ తెలిసే నా ఆత్మ కళ్ళు తెరిస్తే పోయేదైతే అది నువ్వు ఆత్మ కాదు కదా అని అడుగుతుంది హేమలేఖ త్రిపురంలో అన్నయ్య త్రిపుర రహస్యంలో అది కూడా అట్లా కళ్ళు మూసుకుంటే ఉన్న ఆత్మ తెలిసిన ఆత్మ కళ్ళు తెరిస్తే అది ఎట్లా ఆత్మ అవుతుంది ఆత్మ అంటే ఎప్పుడు ఉండేది కదా అది నువ్వు కదా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమ్మ చెప్పిన గాని పెరుగు డో చెప్పిన దాన్ని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోతున్నారు అవును బట్టు వేలాడితే లేదండి వేలాడ నాకు ఎందుకంటే ఎందుకు అంటే మిమ్మల్ని పర్వాలేదు నాకు ఈ మాట వస్తే కానీ ఆ బలం సరిపోలేదండి అమ్మది తెలుసుకుంటే నిలబడలేకపోయా అని నాకు అది సరే అంటే నేను పూర్తిగా అమ్మని అర్థం చేసుకోలేకపోవడమే నా బలహీనత అక్కడ అంటే నాకు నేను కూడా రెండు వేల మూడు లో త్రిపురపెట్టా చెప్పారు త్రిపుర రహస్యం నేను పారాయణ తీశా చదివా చదివిన తర్వాతనే ఆయా ఆ త్రిపుర రహస్యం కట్టా పరిస్థితికి తీసుకెళ్లారు త్రిపుర పరిస్థితి పాలించే స్థితి ఒకటి ఆ స్థితికి తీసుకెళ్లారు నన్ను అది జరిగింది కూడా అనుభవం జరిగా అందుకోసం చెప్తున్నాను ఇక్కడ అమ్మ చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు అది నాకు ఎట్లా అనిపించండి ఇప్పుడు అమ్మ కళ్ళు మూసుకుంటే ధ్యానం ఆ కాసేపు తిమ్మిరే కదా అనే మాటకి నాకు ఇది సరిపోతుంది ఆ కాసేపు తిమ్మిరే కదా అంటే సహజం అవడం ఎట్లా అమ్మ ఉన్నట్టుగా మనం ఎట్లుండగలుగుతాం అనిపించేది అక్కడ ఆ మాటకి ఇది నాకు సపోర్ట్ సరిపోయింది అందుకని ఇది గుర్తొచ్చింది కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళు మూసుకుంటే కూర్చుంటే ఆ కాసేపు ఉంటుంది లేస్తే నువ్వు కాకుండా ఉన్నావు ఇది ఎట్ట కుదురుతుంది అంటే అప్పుడు ఏంటంటే కొంతకాలం అన్న ఏకాంతం అనేది ఇక్కడ సరిపోయింది అన్నయ్య అందుకని ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే కొంతకాలం అదే అన్నీ ఏంటంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా ఎందుకు ఉండలేకపోతున్నాననే జరిగేది కానీ ఈ మాట గుర్తుండేది అమ్మది అమ్మున్నంత సహజంగా మనం ఉండలేకపోయాం కదా అది విడదీసుకుని ఉండడం అనమాట ఈ ఏకాంతం ఈ సాధన లేకపోతే ధ్యానం ఇవి ఇదేంటంటే విడదీసుకోవడం సహజ ఆ విశేషాన్ని విడదీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అది అది అది అర్థం అవుతున్నది ఆ మాట గుర్తొచ్చిన దీని కూడా అదే చెప్తున్నారు కదా నువ్వు దాంట్లోనే ఉంటే అంటకుండా ఉండు నేను నేను అంటూ ఆ పనులు అన్నిటి అంతేగాని వద్దనుకున్నా మళ్ళీ మాస్టర్ సన్యాస యోగం ఎంతో ఇప్పుడు కర్మ సన్యాస యోగం అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ అంతకొద్దాప్టర్ లో మాస్టర్ సన్యాస యోగం ఇప్పుడు ఈ చాప్టర్ లో కర్మ సన్యాస యోగం చెప్పినట్టున్నారు అంతేనా కరెక్ట్ గానే అర్థం చేసుకుంటున్నా చేసుకోండి చేస్తున్న పద్ధతిలో మీకు ఎలా అర్థం వాళ్ళు అర్థం చెప్పింది ఆ ప్రశ్నంత చెప్తాను ఆలోచిస్తున్నాను అంతవరకే ఇంకా ఈ స్థితికి వెళ్ళేటప్పుడు ఆ మూలాన్ని ఎంత భావించి నేను చెప్తున్నాను అంతవరకు ఆలోచిస్తా ఎందుకంటే అమ్మా పాఠం వద్దమంటే చెప్పిన అది వేయ రకాలుగా అర్థం అవుతుంది ఎవరెవరు వాళ్ళకి అర్థం అవుతుంది సో ఇప్పుడు అందులో మొదటిసారి చదవడం చెప్పడం కూడా చెప్పిగా మీరే అవకాశం పెరిగించారు చదివించారు ఎందుకు చదివించారో చదివిస్తున్నారు అదం అదం కాబట్టి ఎనిమిది శ్లోకాలుస్మరే సాయకృత్యా సహ పూర్వం ధృవవాగ్విస్త అస చింత సహస్తస్మాత్వే అహమాస్థిద ప్రీత శబ్దా అనుశ్యర్పిన చాత్మన విక్షేపైకాగ్రహృదయస్థిద సమాధ్యాసాది విక్షేపౌ వ్యవహార సమాధే ఏం విరోచ్య నియమే అహమాస్ హేపా విరహద్షాదయో అభావా్రహ్మన్ అహమాస్థి ఆశ్రమాశ్రమం జానం చిత్తస్వీకృతవర్జనం వికల్పం మన వీక్ష అహమాస్థి కర్మానుష్ఠాన అసై ఉపరమస్త బుద్ధ్వాదం తేమే అహమాస్థి అచింత్యం చింతమానోపీం భయత్యసౌ తద్భావం తస్మాత్వమే అహమాస్థిమ కృత్యేన సుత భవ్ అసౌవే స్వోయ అసౌ కాబట్టి స్వతసిద్ధముగా ప్రతి వ్యక్తి కూడా సిద్ధ స్థితిలోనే ఉన్నాడు ఆ సిద్ధ స్థితిని ఏమాత్రం పక్కకు కలిగినా అది సరిగేది కాదు దాని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అది మనం గార్జీని వల్ల గ్రహించవలసిన అంశం అమ్మా ప్రకృతి సిద్ధమైందే పట్టు సిద్ధమైన స్థితే రెండూ సిద్ధమైనవే అద్దం మీద మాలిన్యంలాగా అమ్మ చెప్పినట్టు అద్దం మీద దుమ్ము పడితే దుమ్ము తుడిచినట్టుగా అది అయ్యే ఉన్నావు కానీ దీని వల్ల తెలుసుకోలేకపోతున్నాం అంతే తెలిసాను అనుకోవడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం ఎంతమంటుకో